కీర్తన మూడు వందల పది తలప వెనక నుయ్యి తగర ముందట దేన తొలగనా కుదిరువు దోపదేమి సేతు మమకార విముక్తి మార్గ దూరముని పై మమత సేయక నాకు మన మమత మేలో నిర్మమత మేలో దీని క్రమమున క్రమమునేగా నేమిషేతు కర్మ మార్గము జన్మగతికి చేతకమునకు దొడవు కర్మిగా వలనో నిష్కర్మిగా గావలెనో ఈ మర్మంపు మదము మానదేమిషేతురణాగతర చకుడవైన ఎక్తి తిరు వెంకటగిరి దేవుడా పరిపూర్ణుడవో నీవు పరిచినుడవో నిన్నరసి భజింపలేనైతి నేమి సేతు